శ్రీ వేదాంత పంచదశి నాటక దీప ప్రకరణము రెండవ శ్లోకం నుండి చూడండి ఇంతకు పూర్వము మొదటి శ్లోకంలో మంగళాచరణమును అనుబంధ చతుష్టయమును గ్రంథకర్త సూచిస్తూ అధ్యారోప అపవాద న్యాయం చేత నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మమునందు ప్రపంచం యొక్క ఆరోపణము చేశాడు పూర్వం స్వమాయ స్వయమే జగద్భూత్వా ప్రావిశ్య జీవరూపత అని సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము పరమాత్మ తన యొక్క మాయ చేత స్వయముగానే జగద్పమయ్యి జగత్తులో ప్రవేశించాడు అని తెలుసుకుంటూ వచ్చాం ఇప్పుడు శిష్యుడు శంక చేస్తున్నాడు నన్ను పరమాత్మన ఏవ ఏక సర్వ శరీరస్సు ప్రవిష్టత్వే పూజ పూజకాది భావేన ప్రతీయమాన ఉత్తమాద భావో విరుద్ధ్యత ఇ ఆహ శిష్యుడు శంకిస్తున్నాడు స్వామిజీ పరమాత్మనే సర్వ ప్రవేశించాడు ఉద్యోగ రూపం చేత అని మీరు చెప్తూ వస్తున్నారు మరి అన్ని శరీరాల్లో పరమాత్మనే కదా ఉన్నది అలాంటప్పుడు మరి ఈ లోకంలో మనకు పూజ్యుడని పూజకుడని భేదము ఉత్తమాదమ భావము కనపడుతుంది కదా విష్ణువాది దేవతా శరీరాలు అవి పూజ్యములున్నాయి ఆరాధ్యములున్నాయి మరియు ఆ పూజ్యులు ఆరాధ్యులు దేవతలను ఆరాధించేటువంటి జీవులు పూజకులు అని దేవతాది శరీరాలు ఉత్తములని జీవులు అధములని పూజ్య పూజక భావము ఉత్తమాదమ భావము ప్రతీతి అవుతుండగా మరి ఒకడే పరమాత్మ అన్ని శరీరాల్లో ప్రవేశించే అందరు సమానంగానే ప్రతీతి కావాలి అందరి సమానంగానే ఉండాలి కానీ ఒకరు పూజ్యులని ఒకరు పూజకులని ఈ ఉత్తమాదమ భావం ఎందుకు వచ్చింది ఒకటే కదా పరమాత్మ అన్ని శరీరాలు ప్రవేశించింది దేవ మానవ తిరియగాది భేద దేవతలని మానవులని తిరియగాని పశువులు పక్షులు ఈ విధమైనటువంటి భేదం ఎందుకు వచ్చింది అని ఈ విధంగా శంక చేసినారు దీనికి టూకీగా ఒకటే ఒక సమాధానం ఉంటుంది మాయాయా సర్వసంభవాత్ స్వమాయ మాయను తీసుకుని జగత్ రచన స్వయంగా జగద్రూపుడు అయి ప్రవేశించాడు అని చెప్పుకుంటూ వచ్చాం కదా మాయా మాయ ఉండడం అసంభవం అంటూ ఏమీ లేదు అఘటన ఘటన పట్టియేసి మాయా ఉత్తమదావమును కలగజేసేది మాయా ఉంది కాబట్టి ఇందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు మాయా ఏం మాయ ఉన్నదంటే అన్నీ అవుతాయి ఆ ఘటన ఘటన చైతన్యంలో ఏమి విశేషం లేదు ఈ వైచిత్ర్యము ఉత్తమారమ భావము ఇదంతా కూడా మాయలో ఉంది మాయ యొక్క మహాత్మం ఇది ఉపాధి యొక్క మహాత్మ్యమే కాని చైతన్యంలో ఏం విశేషం లేదు సినిమా థియేటర్లో మనకు చిత్ర విచిత్రమైనటువంటి బొమ్మలు కనపడుతూ ఉంటాయి అయితే ఈ బొమ్మలలో వైచిత్ర్యం మనకు భేదం కనపడుతుంది ఆ చెట్టు పుట్ట గట్టు మనిషి ఆ పశు పక్షి మొదలైనటువంటి బొమ్మలలో వైచిత్ర్యం మనకు కనపడుతుంది ఈ వైచిత్ర్యము ఇది వాస్తవంగా ఎక్కడిది అనంటే వెనుక నుండి ప్రొజెక్టర్ నుండి ఏ లైట్ ఫోకస్ అయితే వస్తుందో ఆ ఫోకస్ కు ఎదురుగా రీలు నడుస్తూ ఉంటుంది సినిమా రీలు నడుస్తూ ఉంటుంది అయితే ఆ ఫోకస్ ఏకరీతిగా ప్రకాశిస్తుంది ఫోకస్ లో వైచిత్ర్యం లేదు ఫోకస్ లో ఏమాత్రమో భేదం లేదు అది ఏకరీతిగా ప్రకాశిస్తూనే ఉంటుంది మరి బొమ్మలలో వైచిత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ రీలు లో ఉన్నటువంటిది రీలు యొక్క మహాత్మ్యం ఆ రీలు అన్ని కూడా బొమ్మలు చిత్ర విచిత్రమైనటువంటి ఉన్నాయి కాబట్టి ఆ రీలు నడుస్తూ ఉంటే మనకు పరద మీద విచిత్రమైనటువంటి బొమ్మలు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉందో ఇది ఆ రీలు యొక్క మహాత్మ్యమే కానీ ఫోకస్ యొక్క ప్రకాశం యొక్క మహాత్మ్యమేమీ కాదు అట్లే ఈ జగత్తంతా కూడా మాయా రచించినాడు భగవంతుడు కానీ స్వరూపం చేత చైతన్యం నందు ఏం విశేషం లేదు ఏం వైచిత్ర్యం లేదు అది ఏకరీతిగా ప్రకాశిస్తూనే ఉంటుంది స్పూర ఏది ఏకయ్యనే ఏకరీతిగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ప్రకాశంలో ఏం తేడా లేదు మరి ఈ వైచిత్ర్యము ఉత్తమాదమభావము దేవతిరేక మనుష్య అది అటువంటి ఈ భేదము ఎందుకు వచ్చింది అని మాయ వల్ల వచ్చింది మాయ చేత వచ్చింది అందుకని ఇదంతా మాయారూప ఉపాధి మహిమనే కాని చైతన్యం యొక్క కాదు అందుకని చైతన్యంలో స్వాభావికమైనటువంటి ఉత్తమాద భావం కాదు ఇది మరే మనగా ఔపాధికమైనటువంటిది అవిద్య చేత ఏర్పడినటువంటి శరీరాది ఉపాధుల యొక్క నిబంధనము ఉపాధి నిమిత్తం చేత ఏర్పడినటువంటి భేదము వాస్తవ భేదము కాదు అని సమాధానము శ్లోకము రెండు విష్ణువాద్యుత్త మొదలుగా కలిగినటువంటి ఉత్తమ ఉపాధులందు ప్రవిష్ట ప్రవేశించిన వాడై పరమాత్మ అభవత్ దేవత అయినాడు మర్తన మనుషులో తిరేగ పశు పక్షి మొదలైనటువంటి శరీరాదుల్లో ఉపాధుల్లో స్థిత ఉన్నటువంటి ఆ పరమాత్మయే దేవతాం దేవతను భజతి సేవిస్తాడు భజ సేవా పరమాత్మ ఒకడే అయినప్పటికీ కూడా ప్రకృష్టమైనటువంటి ఉపాధుల ప్రవేశించి దేవత రూపంలో పూజింపబడుతున్నాడు నికృష్టమైనటువంటి ఉపాధుల ప్రవేశించినటువంటి ఆ పరమాత్మనే దేవతలను ఉపాసిస్తూ ఉన్నాడు దేవతలను ఆరాధిస్తూ ఉన్నాడు భజిస్తూ ఉన్నాడు సేవిస్తూ ఉన్నాడు నా ఏం స్వాభావిక ఉత్తమాదమ భావ ఈ దేవ మనుష్యాది ఉత్తమాదమ భావం ఏదైతే మనకు ప్రతీయమానం అవుతున్నదో ఇది పరమాత్మ యొక్క స్వాభావికమైనటువంటి ధర్మం కాదు ఇది శరీరోపాధి నిబంధన ఈ శరీర రూప ఉపాధి నిమిత్తం వలన ఈ ఉత్తమదమ భావము మనకు కనపడుతుంది కాని ఇది స్వాభావికదు కాదు మనకు అత న విరోధ ఇది భావ అందుకని ఏం విరోధం లేదు మాయా వలన అనేక ఉపాధులు ఏర్పడ్డాయని తెలుసుకున్నాం బట్ ఆ మాయ చేతనే ఆ ఉపాధుల యొక్క వైచిత్ర్యం వలన ఉపాధి భేదం వలన ఆ పరమాత్మ ఎందు ఉత్తమాదమ భావము ప్రతీతి అవుతున్నది కానీ స్వరూపం చేత పరమాత్మందు ఉత్తమాద భావము స్వాభావికంగా లేదు శ్లోకార్థం మూడవ శ్లోకం ఇం ఆత్మని ఆరోపం సంక్షేప ప్రదర్శ్య సదపవాదం సంక్షిప్య దర్శయతి అధ్యారోప అపవాద న్యాయం మనం తెలుసుకుంటూ వచ్చాం కదా అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అధ్యారోపము అంటే వస్తువునందు అవస్తువును చెప్పు అపవాదం అని అంటే ఆ వస్తువును బాధ చేసి వస్తువును తిరుగా ప్రతిపాదించుట అపవాదం అనబడుతుంది ఇంతకు పూర్వము స్వయమేవ జగద్భూత్వ ప్రావిష్య జీవరూపధ ఇది ఆరోపం చేయబడింది నిష్ప్రపంచమైనటువంటి పరమాత్మయందు జగత్తును ఆరోపించి జగత్తులో అనేక ఉపాధులు ఉత్తమాదైనటువంటి దేవతరేగ మొదలైనటువంటి ఉపాధులు స్వయంగా మాయా సహాయం చేత పరమాత్మ జగత్తును నిర్మాణం చేసి ఆ జగత్తులో తానే స్వయంగా ప్రవేశించాడు ఇది ఆరోపం ఈక్షణాది ప్రవేశాంత సృష్టి రీషేన కల్పిత అని మనం పూర్వం చెప్పుకున్న ప్రకారంగా తాను తదక్షత బహుశా ప్రజాయేయా అని సంకల్పం చేసి తృష్టవా తదేవాను ప్రావిశత్ జగత్తు రచన చేసి జగత్తులో తానే ప్రవేశించండు ఇది ఆరోపం చేయడం జరిగింది ఇప్పుడు అపవాదం చెప్తున్నాడు స సాధనం అంటే సాధనాల సహితంగా అపవాదాన్ని సంక్షిప్య దర్శయతి సంక్షేపంగా చూపెడుతూ శ్లోకం మూడు అనేక జన్మ భజనాత్ స్వ విచారం కీర్షతి విచారేణి నష్టాయం మాయాం శిష్యతే స్వయం అనేక జన్మ అనేకములైనటువంటి జన్మలయందు ఈశ్వరుణ్ణి నిష్కామంగా భజించుట వలన స్వ విచారం స్వంటే తన యొక్క విచారం అంటే ఆత్మవిచారము చికీర్షతి చేయుటకు ఇచ్చగించుతున్నాడు మరి విచారం చేస్తే ఏమి అంటే విచారేణ ఆత్మవిచారం చేత మాయా అంటే మూలా విద్య విను తగుతుండగా స్వయం తాను ఆత్మస్వరూపము శిష్యతే అవశేషమై ఉంటుంది అనేక జన్మముల ఈశ్వర ఆరాధన చేయుట చేత ఆత్మ విచారం చేయుటకు ఇచ్చ పొడముచున్నది ఇచ్చ కలుగుచున్నది ఇచ్చ ఉదయించుచున్నది విచారం చేయగా స్వరూపం యొక్క మూల అవిద్య ఏదైతే ఉందో మాయ ఏదైతే ఉందో అది నశించుతుంది అప్పుడు మాయ నశించిన పిదప తన యొక్క స్వరూపమే అవశిష్టమై ఉంటుంది టీకా అనేక జన్మ భజనాత్ అంటే అనేకేషు జన్మసు అనుష్ఠిత్రహ్మణి సమర్పణ రూపాత్ స్వ విచారం అనగా స్వస్ ఆత్మన బ్రహ్మ రూప జ్ఞాన సాధనం శ్రవణాదికం చికీర్షతి అనగా కర్తం ఇచ్చతి అనేక జన్మల్లో సమస్త కర్మలను పరబ్రహ్మమునందు సమర్పించి నిష్కామంగా అనుష్టింపబడినటువంటి భజన చేత ఆరాధన చేత సేవన చేత భగవంతుని సేవించుట చేత స్వవిచారం అనగా స్వస్య ఆత్మన తన యొక్క ఆత్మస్వరూపమును బ్రహ్మరూపస్య తన స్వరూపమును బ్రహ్మరూపముగా జ్ఞాన సాధనం ఏది విచారం చేయుటకు ఇచ్చగిస్తాడు విచారం అంటే దేనికంటారు శ్రవణాధిక శ్రవణము మరణము నిధిధ్యాసనమే విచారం ఈ శ్రవణ మరణ నిధిధ్యాసన రూప విచారం చేయుటకు ఇచ్చిస్తాడు స్వ వర్ణాశ్రమ ధర్మేణ తపస హరితోష నాథ సాధన భవే ధ్వంసం వైరాగ్యాది చతుంటూ అపరుక్షానుభూతిలో శ్రీ ఆది గురు శంకరాచార్యుల వారు చెప్పారు కదా అంటే తాను తను తన యొక్క స్వవర్ణాశ్రమ నియమాలను ఉల్లంఘించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా ఈశ్వరుని ఆరాధించినట్లయితే తపసా హరితోషనాథ్ తపస్సు వల్ల హరిణి పరమాత్మను ఆరాధించినట్లయితే ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అప్పుడు ఇతనులో వైరాగ్యాది చతుష్టయం వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముక్షిత్వము మొదలైనటువంటి సాధన చతు సంపత్తి ప్రాప్తమవుతుంది అంతఃకరణ శుద్ధి ద్వారా చిత్త ఏకాగ్రత ద్వారా ఆత్మ విచారణకు కావలసినటువంటి సాధనాలు పట్టుబడతాయి ఎప్పుడైతే సాధనాలు పట్టుబడతాయో అంటే విచారం చేయుటకు యోగ్యత ఎప్పుడైతే ప్రాప్తమవుతుందో దామి బుద్ధియోగంతో ఏనమా ముఖయాంతితే అని భగవంతుడు కూడా గీతలో చెప్పాడు కదా నన్ను యథార్థంగా తెలుసుకున్నకు యోగ్యమైనటువంటి బుద్ధియోగమును నేను ప్రసాదిస్తాను అన్నాడు అంటే ఈశ్వర అనుగ్రహం చేత స్వవిచారం చేయుటకు యోగ్యమైనటువంటి అంతఃకరణము ప్రాప్తమవుతుంది అంటే సాధనాలు పట్టుబడతాయి అప్పుడు గురుశాస్త్రాలను ఆశ్రయించి తత్వశాది మహావాక్యాలను శ్రవణము మరణము నిధిధ్యాసనం చేసినట్లయితే ఇదే విచారమనపడుతుంది కదా శ్రవణమన నిధ్యాసనములకే విచారం అంటారు విచారం చేసినట్లయితే ఏమవుతుంది విచార జాయత బోధ విచారం వల్ల జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానం యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే అజ్ఞాన సేవ నివర్తకత్వా అజ్ఞానమును స్వరూప నాశనం చేస్తుంది ఎప్పుడైతే స్వరూప జ్ఞానము జ్ఞానం చేత నష్టమవుతుందో మాయాం వినష్టాయం మాయ ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు స్వయం స్వయం గా తానే మిగిలి ఉంటాడు అంటే అది చెప్తున్నాడు స్వవిచారం విచారం చికి తన యొక్క స్వరూపమును పరమాత్మ చేత అభిన్నంగా తెలుసుకున్న సాధనభూతముడైనటువంటి శ్రవణాదులను చేయటం విచ్చకిస్తాడు తత ఆ పిదప ఏమవుతుంది స్వ విచారేణ విచార జనిత జ్ఞానేనా స్వ విచారేనా అంటే విచారం చేగా కలిగినటువంటి జ్ఞానం చేత మాయా అంటే స్వస్య అద్వయ ఆనందత్వాది రూప ఆత్మ అజ్ఞానం అవిద్యాది శబ్ద వాచ్యాయాం వినయా అనగా నివృత్తాయాం ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఆ చేత ఏమవుతుంది మాయా నశించిపోతుంది విచారం వల్ల కలిగినటువంటి ఏ జ్ఞానముందో అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహం అస్మి అనేటువంటి ఏ జ్ఞానముందో ఆ జ్ఞానము మాయను నశింపజేస్తుంది నష్టం చేస్తుంది ఎటువంటి మాయా అంటే స్వస్య అద్వయానందత్వాది రూప ఆచ్ఛాదిక తన యొక్క అద్వితీయమైనటువంటి స్వరూపమును ఆనంద స్వరూపమును ఆచ్ఛాదించినటువంటి కప్పి ఏ అజ్ఞానము అవిద్య మాయా అని పర్యాయ శబ్దాల చేత పిలువబడినటువంటి మాయ వినష్టాయాం నివృత్తాయాం మాయా నష్టమైపోయినప్పుడు అంటే నివృత్తమైనప్పుడు స్వయం అద్వయానంద పూర్ణ పరమాత్మ ఏవో అవశిషతే తన యొక్క వాస్తవస్వరూపము మళ్ళీ అవశేషమై ఉంటుంది అంటే అద్వితీయము ఆనందరూపము పూర్ణము అయినటువంటి పరమాత్మ రూపం చేతనే తాను అంటే తన స్వరూపస్థితిలో ఉంటాడు తన స్వరూపమును యథార్థంగా తెలుసుకొని తన స్వరూపస్థితిలో ఉంటాడు పరమాత్మ ఏవో పరమాత్మ రూపుడయ్యే మిగిలి ఉంటాడు ఇది అపవాదం అంటే పూర్వము పరమాత్మ రూపుడే ఉండే అద్వితీయము ఆనందము పరిపూర్ణము పరమాత్మనే ఉండే పూర్వము మాయని తీసుకుని జగత్ రచన చేసి జగత్తులో జీవరూపం చేత ప్రవేశించండు ఇది ఆరోపమైపోయింది మళ్ళీ దాన్ని అనేక జన్మల్లో చేసుకున్నటువంటి ఈశ్వర ఆరాధన వల్ల ఈశ్వరానుగ్రహం చేత తన స్వరూపాన్ని మళ్ళీ విచారం అప్పుడు విచారం జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత మాయ మళ్ళీ నష్టమైపోయిన తర్వాత మళ్ళీ పూర్వవత తన స్వరూపం చేత ఉంటాడు అద్వితీయ ఆనంద పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడై ఉంటాడు అంటే పూర్వరూపాన్ని పొందుతాడు ఇది అపవాదం అనమాట ఇప్పుడు శిష్యుడు శంక చేస్తున్నాడు నను స్వామిజీ తద్బ్రహ్మాహమితి జ్ఞాన సర్వబంధై ప్రముచ్చతే మన కైవెల్ల్యుతి చెప్తూ ఉంది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాన సర్వబంధై ప్రముచ్చతే జాగ్రత్త స్వప్న సుషుప్తి మొదలుకొని అనేక అవస్థలను ఏది ప్రకాశిస్తూ ఉందో అది బ్రహ్మము అంటే నేనే బ్రహ్మమును అని ఈ విధంగా జ్ఞాత్వా ఈ విధంగా తెలుసుకుని సర్వబంధై ప్రముచ్చతే సమస్త బంధనముల నుండి విముక్తుడవుతున్నాడు అంటే ఇక్కడ జ్ఞానము చేత మోక్షం కలుగుతుంది అని చెప్పినట్లయింది జ్ఞానా కైవల్యం దేవం జ్ఞాత్వా సర్వ పాశాని తరతి శోకం ఆత్మవిత్ అని ఈ శృతులన్నీ ఏం చెప్తున్నాయి జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని చెప్తున్నాయి అలాంటప్పుడు తద్బ్రహ్మహం ఇది జ్ఞాన సర్వబంధై ప్రముచ్యత ఇత్యాది శ్రుతి బంధ నివృత్తిలక్షణ మోక్షల అభిధానాత్ పరమాత్మ అవశేషణిధానం అనుపన్నం ఇతంక్య ఆహ జ్ఞానం చేతనే మోక్షం అని శృతులన్నీ కూడా ఉద్ఘోషిస్తూ ఉండడం ద్వారా మీరేమో ఇప్పుడు విచారం చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత మాయ నష్టమైపోతుంది మాయ నష్టమైపోయిన తర్వాత తన స్వరూపస్థితులు ఉంటాడు పరమాత్మ ఏవో అవశిషతే మీరు చెప్తూ ఉన్నారు జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని చెప్పింది ఉన్నది జ్ఞానం చేత తన స్వరూపం చేత ఉండిపోతాడు తన స్వరూపస్థితిలో ఉంటాడు అని చెప్పలేదు శృతులు మీరేమో మాయా నష్టమైపోయి తన స్వరూపస్థితిలో ఉంటాడు అని మీరు చెప్తూ ఉన్నారు మీరు శృతికి విరోధంగా చెప్తున్నారు కదా స్వామీజీ అని ఈ విధంగా శంక దానికి సమాధానంగా చెప్తున్నాడు అద్వయానందరూపత్వ దుఃఖిత బంధ ప్రోక్త స్వరూపేణ స్థితి అద్వయానందరూపస్యా అద్వయమంటే రెండవది లేనటువంటిది ఆనందరూపము అయినటువంటి పరబ్రహ్మమునకు సద్వయత్వం సద్వితీయమంటే ద్వైతముతో సహితత్వం ద్వైతమును స్వీకరించుట వలన మరియు దుఃఖిత దుఃఖిత్వమును స్వీకరించుట వలన బంధహ ప్రొక్త ఏర్పడుతుంది బంధం కలుగుతుంది సంసారం ప్రాప్తం అవుతుంది అని చెప్పబడింది స్వరూపేణ స్థితి ముక్తి ఇది ఈరియతే స్వరూపముతో అవశేషమై ఉండుట స్వరూప స్థితిలో ఉండుట ఇది ముక్తి అని మోక్షం అని ఈర్యతే చెప్పబడుతున్నది అద్వితీయమైనటువంటి ఆత్మకు నేను సద్వితీయుడను అని అభిమానాన్ని పొందుట వలన నేను దుఃఖిని అని అభిమానాన్ని పొందుట వలన బంధ అంటే సంసారము బంధనము ఏర్పడుతుంది ఇట్టి భ్రమ తొలగించుకొని స్వస్వరూపం చేత ఉండుట ఏదైతే ఉందో ఇది మోక్షమన పడుతుంది ఇదే బంధని వృత్తి ఏం విరోధం లేదు మాయ నశించి పోయి స్థితిలో ఉంటాడు అని చెప్పుట ఏం విరోధం లేదు ఎందుకంటే స్వరూపస్థితి అంటేనే మోక్షం స్వరూపస్థితి కంటే మోక్షం అనేది భిన్నము కాదు అందువల్ల జ్ఞాన దేవత కైవల్యము తద్బ్రహ్మహమితి జ్ఞాత్వా సర్వబంధి ప్రముచ్యత అని శ్రుతులు జ్ఞానం చేత మోక్షం అని చెబుతున్నాయో ఆ మోక్షం అంటేనే స్వరూపస్థితి స్వరూపస్థితి అంటే మోక్షం వేరే కాదు అద్వయానంద రూపత్మన సద్వయత్వం అంటే ద్వతీయన సాహిత్యం అద్వితీయము ఆనందరూపము పరిపూర్ణమైనటువంటి పరమాత్మకు సద్వయత్వం అంటే ద్వైతముతో సంబంధం పెట్టుకొని ద్వైతమును తన ఎందు ఆరోపించుకొని ఆరోపితమైనటువంటి ద్వైతముతో తాజాత్మ్యమును పొందినప్పుడు మరియు దుఃఖిత అంటే దుఃఖేన సంస్పృష్టత దుఃఖం చేత సంబంధం పెట్టుకున్నప్పుడు అతనికి సంసార రూప బంధం కలుగుతున్నదివ సంసార రూప బంధ ఇది ప్రొక్త బట్టి ద్వైతం తో పొందుట మరియు దుఃఖిత్వాదులను తన ఆరోపించుకొని దుఃఖిత్వాదులతో సంబంధం పెట్టుకునుట ఇదే సంసార రూప బంధము స్వరూపేణ స్వస్య రూపేణ స్థితిరేవ ముక్తి చూతే మరి విచారం చేసిన తర్వాత జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత మాయా నష్టమైపోతుంది మాయా నష్టమైపోయినట్లయితే ఆ మాయా వల్ల ఏర్పడినటువంటి మాయాకల్పితమైనటువంటి ఏ బంధం ఉన్నదో అది నివృత్తమవుతుంది బంధం నివృత్తి అయిందంటే స్వరూప స్థితి బంధస్ మాయాకల్పితత్వాత్ మాయా నాశే బంధనాశ అ మాయ నశించిపోయినట్లయితే బంధం కూడా నశించిపోతుంది ఎందుకంటే ఈ బంధము మాయా కల్పితం మాయ వల్ల ఏర్పడినటువంటిది కాబట్టి ఎప్పుడైతే విచార జనిత జ్ఞానం చేత మాయా నష్టమైపోతుందో అప్పుడు మాయా కల్పితమైనటువంటి బంధం కూడా సంసారం కూడా నాశనమైపోతుంది అప్పుడు బంధనాశే ఆ బంధం నాశనం అయిపోయిందని అంటే స్వరూపస్థితి స్వరూపస్థితి మాత్రమే అవశిష్టమై ఉంటుంది ఆ స్వరూపస్థితి ఏదైతే ఉందో సేవ మోక్ష ఇది భావ దానికే మోక్షము అని అంటాం స్వరూపస్థితి అంటేనే మోక్షం జ్ఞానం చేత ఏ మోక్షం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయో ఆ మోక్షము స్వరూపస్థితి కంటే భిన్నం కాదు కాబట్టి ఏం విరోధం లేదు శాస్త్రానికి విరోధంగా పోయి చెప్పింది ఏమీ లేదు శాస్త్రానుసారంగానే చెప్తూ ఉన్నాము అని అంటే మాయా కల్పితమైనటువంటి సంసార రూప బంధం యొక్క నివృత్తి అంటేనే మోక్షం బంధం నివృత్తి అయిందని అంటే స్వరూపస్థితి అవశేషమై ఉంటుంది అందుకని బంధ నివృత్తి అంటేనే స్వరూపస్థితి స్వరూపస్థితి అంటేనే మోక్షం అందుకని ఆరోపితమైనటువంటి బంధమును అధిష్టాన జ్ఞానం చేత నివృత్తి చేసుకున్నట్లయితే ఆ కల్పితమైనటువంటి బంధ నివృత్తి రూప స్థితి ఉందో అదే స్వరూపస్థితి అదే మోక్షము అందుకని కల్పిత నివృత్తి అధిష్టానం కంటే స్వరూపస్థితి కంటే భిన్నంగా లేదు స్వరూపస్థితి అంటేనే మోక్షము ఈ విషయం శ్రీ పండిత్ పీతాంబరజీ వారు చక్కటి విచారణ చేశారు అది కొంచెము అవలోకన చేద్దాము ఇహా ఇహా రహస్య హాయ్ అని అంటూ పండిత పీతాంబర్జీ చెప్తూ ఉన్నాడు మహావాక్యం యొక్క విచారణ చేత అనగా మనం ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చిన ప్రకారంగా విచారమనగా శ్రవణము మననము నిధిధ్యాసనం దీనికే విచారం అంటారు మహావాక్యాన్ని విచారించినట్లయితే తత్పదము తొమ్మిపదము యొక్క విచారం చేసినట్లయితే అహం బ్రహ్మాస్మి అన్నటువంటి అంతఃకరణ వృత్తి రూప తత్వజ్ఞానము కలుగుతుంది అహం బ్రహ్మాస్మి అన్నటువంటి జ్ఞానము ఇది అంతఃకరణ పరిణామాత్మకమైనటువంటి వృత్తి ఇదే తత్వజ్ఞానం అనపడుతుంది దాని చేత ఏమవుతుంది అంటే ప్రపంచ సహిత అజ్ఞానం నివృత్తి కలుగుతుంది దానికే మోక్షం అంటాం తత్వ మస్యాది సమ్యగీ జన్మ అవిద్యా అవిద్య సహకార్యేన నాసీదస్తి భవిష్యతి అనంటూ గృహదారణిక సంబంధ భాష్యంలో వార్తారులు చెప్పారు శ్రీ సూర్యేశ్వరాచారు చెప్పారు తత్వమస్ వాక్యోత్ సమ్యగ్ధి జన్మ మాత్రమే మహావాక్యాలను విచారం ఏది సమ్యగ్ధి అనంటే అహం బ్రహ్మస్మి బ్రహ్మ వివాహమస్మి అన్నటువంటి జ్ఞానము ఉదయిస్తుందో ఉదయించినంత మాత్రము చేతనే జన్మ మాత్ర ఏమవుతుంది అని అంటే అవిద్య సహకార్యేన అవిద్య ఇది కారణమున్నది మరి దాని కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం ఒకటి ఆ సమ్య జన్మ మాత్రం చేతనే కార్య సహిత అజ్ఞానము ధ్వంసమైపోతుంది నష్టమైపోతుంది అంటే తాత్పర్యమేంది మిత్యత్వ నిశ్చయం అవుతుంది ఏ విధంగా నాసీద్ అస్థి భవిష్యతి నాకు అజ్ఞానం గాని ఈ దేహాదిక ప్రపంచం గాని పూర్వం లేకుండే ఇప్పుడు లేదు భవిష్యత్తులో ఉండబోదు అంటే నాయందు అజ్ఞానము తత్కార్యము అత్యంత అభావం ఉన్నది లేనే లేదు నేను కేవలం సచ్చదానంద స్వరూపాన్ని అనేటువంటి బోధ కలుగుతుంది అంటే అజ్ఞాన తత్కార్యం యొక్క నివృత్తి ఏదైతే ఉందో దానికే మోక్షము అంటాం ఇప్పుడు ఈ అజ్ఞానము దాని కార్యమైనటువంటి ప్రపంచము విద్యను యొక్క నివృత్తి అంటే కల్పితం యొక్క నివృత్తి ఇదంతా కూడా కల్పితమే కదా ఆత్మయందు అవిద్య మొదలె అధ్యస్థము ఆ అధ్యస్తమైనటువంటి అవిద్య చేత ఈ దేహాదిక ప్రపంచము కల్పితము ఇది అధ్యస్థమే అందుకని కల్పితమే అవిద్య కల్పితమే అవిద్య కార్యమైన దేహాదిక ప్రపంచం కూడా కల్పితమే ఈ కల్పితమైనటువంటి అజ్ఞాన తత్కార్యం నివృత్తి ఏదైతే ఉందో అది అధిష్టాన రూపమే ఉంటుంది అందువల్ల స్వస్వరూప స్థితిరేవ ముక్తి ఇ తీరియతే అని అంటూ గ్రంథకర్త చెప్పినటువంటి విషయం ఉన్నదో ఇది సరిగ్గా ఉంది ఈ కల్పితం యొక్క నివృత్తి అంటేనే బ్రహ్మం అధిష్టానమైనటువంటి బ్రహ్మం అంటే కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపమే ఉంటుంది అధిష్టానం కంటే భిన్నంగా ఉండదు ఇది భాష్యకారుల యొక్క సిద్ధాంతము అని అంటూ పండిత్ పీతాంబర్జీ చెప్పినాడు అయితే ఇక్కడ కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపమే అనేటువంటి పక్షాన్ని తీసుకొని తెలుసుకుంటూ వచ్చాము కాని ఇక్కడ న్యాయ మకరందకారులు ఆనంద బోధాచారు అనేటువంటి మహాత్ముడు ఈ కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపం కాదు అధిష్టానం కంటే భిన్నంగా ఉంటుంది అని ఒప్పుకున్నాడు ఆయన ఆయన ఏమంటాడంటే కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపం కాదు మరేమనగా అధిష్టానం కంటే భిన్నంగా ఉంటుంది అది కూడా ఎలా ఉంటుంది అనంటే ఆ కల్పితం యొక్క నివృత్తి సద్రూపము కాదు అసద్రూపము కాదు సదసద్రూప ఉభయమో కాదు మరి సదసత్తుల కంటే విలక్షణము కూడా కాదు మరేమనగా అది పంచమ ప్రకారమైనటువంటి నివృత్తి అంటాడు అంటే ఏమిటి స్వామిజీ అది నువ్వు తెలుసుకో అంతే ఇది పంచమ ప్రకారం ఉంటుంది ఆ కల్పితం నివృత్తి కార్య సహిత అజ్ఞానము ఏదైతే కల్పితం ఆ కల్పితం నివృత్తి అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత అది అధిష్టాన రూపం కాదు మరేమనగా అధిష్టానం కంటే భిన్నంగా పంచమ ప్రకారం సద్రూపము అనేది ఒకటి అసద్పం అనేది ఒకటి సదసద్ రూపం అనేది మరొకటి మరియు సదసత్ విలక్షణం అనేది మరొకటి అంటే ఈ నాలుగు ప్రకారాలకంటే కంటే భిన్నమైన ప్రకారం పంచమ ప్రకారం అని అధిష్టానం ఈ కల్పిత నివృత్తిని భిన్నంగా ఒప్పుకున్నాడు ఎవరు ఆనంద బోధాచారు న్యాయమకరంధకారులు ఇక్కడ అపండిత్ పీతాంబరిజీ అంటాడు ఏ సమీచీ నహి హే ఈ పక్షము కల్పితం యొక్క నివృత్తి అధిష్టానం కంటే భిన్నంగా ఉంటుంది అనేటువంటి పక్షము ఇది సమీచీనము కాదు యోగ్యము కాదు అంటాడు ఎందుకు అంటే సద్రూపాది వస్తు ఆధికమే ప్రసిద్ధే సద్రూప వస్తువు లోకములో ప్రసిద్ధముంది కదా త్రైకాలిక ఆ సత్యత్వం అనేటువంటి లక్షణానుసారంగా ఏ పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో ఆత్మ చైతన్యం ఉన్నదో ఇది సద్రూపమున్నది పారమార్థిక సద్రూపం ఉన్నది ఇది లోకంలో మహాత్ములకు అనుభవం ఉంది లేదా వ్యవహారిక సత్తాను స్వీకరించినట్లయితే ఘటము పటము మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా సద్రూపములే కదా వ్యవహారిక సత్తాను స్వీకరించి ఇక్కడ పటాది ప్రపంచము సద్రూపమున్నది ఇది లోకంలో అనుభవం ఉంది మరి అసద్పం కూడా లోకంలో అనుభవం ఉంది అసత్ అంటే స్వరూపహీనుకు అసత్కయ్యే ఈ విధంగా ఆకాశ పుష్పము వంద్యాసూతుడు శశిశృంగము మొదలైనటువంటివి అసత్ పదార్థాలు అంటారు ఇవి కూడా లోకంలో ప్రసిద్ధమున్నాయి అంటున్నాడు ఇక్కడ ఎక్కడ ప్రసిద్ధం ఉన్నాయి స్వామీజీ ఆకాశపుష్పం ఎక్కడైనా ప్రసిద్ధం ఉందా వంద్యాసూతుడు ఎక్కడైనా ఉన్నాడా ఎవరికైనా కనిపించండా ఏ యుగంలో గాని ఏ కల్పంలో గాని ఎవరికైనా కనిపించండా వంద్యాసూతుడు ప్రసిద్ధమని ఎలా చెప్తున్నారు మీరు అని అంటే చూడు ఈ అసద్ వస్తును నిరూపణ చేస్తూ యోగ శాస్త్రకారులు ఏమన్నారు పతంజలి భగవాను శబ్దానాపాతి వస్తు శూన్యో వికల్పహ అనంటూ అసద్ పదార్థానికి లక్షణం చేశాడు శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య అంటే శబ్దమును ఉచ్చరించినంత మాత్రం జ్ఞానం అవుతుంది కాని వస్తువు ఉండదు ఏం స్వామిజీ ఎక్కడుంది అట్లా అనుభవం చెప్పండి అని అంటే ఇప్పుడు లోకంలో వంధ్య అంటే గుడ్రాలు ప్రసిద్ధముందా లేదా ఉంది కదా కొంతమందికి పిల్లలు లేని వారికి ఏమంటారు వంధ్య అంటారా లేదా ప్రసిద్ధం ఉంది కదా ఉంది మరి వంధ్య అనగానే ఆ గుడ్రాల యొక్క జ్ఞానం అవుతుందా లేదా అవుతుంది సుత అంటే పుత్రుడు ఈ పుత్రుడు కూడా లోకంలో ప్రసిద్ధం లేదా ఎవరికైతే పిల్లలు కలిగిన వాళ్లకు పుత్రులు ఉన్నారని అంటామా లేదా స్వయంగా నీవే విచారం చేసుకో నువ్వు కూడా ఒకళ్ళకు పుత్రుడు అవేనా కాదా హుత్రుడి అనుభవం ఉంది అందుకని వంధ్య అనే శబ్దానికి వాత్స్థము వంధ్య గుడ్రాలు అది లోకంలో అనుభవం ఉంది పుత్రుడు ఇది అనుభవం ఉంది అందుకని వంద్య శబ్దానికి అర్థము ప్రసిద్ధం ఉంది పుత్రుడు అనే శబ్దానికి అర్థం కూడా లోకంలో ప్రసిద్ధముంది కానీ వంద్య సూతుడు అన్నప్పుడు ఈ శబ్దాలను విన్నంత మాత్రం చేతనే గొడ్రాలు కొడుకు అనే జ్ఞానం అవుతుందా లేదా వంద్య అన్నప్పుడు గొడ్రాలు కొడుకు అనే జ్ఞానం అయితుందా లేదా అవుతుందా లేదా అవుతుంది ఎందుకు లోకంలో ప్రసిద్ధం ఉన్నాయి ఇవి ఇవి అన్యత్ర అన్యత్ర ప్రసిద్ధం ఉన్నాయి వంద్య అనేది అన్యత్ర ఉన్నది కొడుకు అనేది అన్యత్ర ఉన్నది అంటే ఎవరికైతే పిల్లలు కలిగారో వాలకు కొడుకులు ఉంటారు ఇది అన్యత్ర ప్రసిద్ధం ఉన్నది పిల్లలు లేని వారికి గుడ్రాలంటాము ఇది అన్యత్ర ప్రసిద్ధం అన్యత్ర అన్యత్ర ప్రసిద్ధమైనటువంటి శబ్దార్థాలు ఏకముగా ప్రయోగించాము వంధ్యాసు అని రెండింటిని జోడించి ప్రయోగించాము వంధ్యాసు ఇది ప్రసిద్ధం లేదు అక్కడ అన్యత్ర అన్యత్ర ప్రసిద్ధం ఉన్నాయి ఈ గుడ్రాలకు కొడుకు కలిగేది ప్రసిద్ధముగా లేదు ్ఞానానుపాతి వస్తు శబ్దానము చేత మనకు ఆ వంద్య మరి సుతుడనేటువంటి జ్ఞానం కలుగుతుంది వంద్య సుతుడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది కానీ వస్తువు లేదు వంద్యూతుడు అనేటువంటి వస్తువు లేదు ఆకాశం ప్రసిద్ధముంది పుష్పము కూడా ప్రసిద్ధం ఉంది మనకు అందరికి అనుభవం ఉంది కదా అన్యత్ర అన్యత్ర ప్రసిద్ధమున్నాయి పుష్పము ఉన్నది ఒక చోట ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉన్నది అందరికి అనుభవంగా ఉంది కానీ ఆకాశ పుష్పము ఎక్కడైనా ఉందా లేదు అందుకని ఆకాశము అనేటువంటి శబ్ద చేసిన తర్వాత వెంటనే ఆకాశ జ్ఞానం అవుతుంది పుష్పము అనే ఉచ్చారణ అయినంత మాత్రం చేస్తేనే పుష్పం యొక్క జ్ఞానం అవుతుంది శబ్ద జ్ఞానను పాతి శబ్ద జ్ఞానము అనుసరించి శబ్ద జ్ఞానం అవుతుంది వాచ్ఛారిత జ్ఞానం అవుతుంది కానీ రెండు ఏకత్ర ప్రసిద్ధము వస్తు శూన్య ఆకాశ పుష్పము ఎక్కడా అనుభవం లేదు కాని జ్ఞానం అవుతుంది ఆకాశ పుష్పము వంద్యాశ్వతుడు శశిశృంగము అనే శబ్దం ఉచ్చారణ చేసినంత మాత్రం చేతనే జ్ఞానం అవుతుంది వస్తువు లేదు వ్యవహారం అవుతుంది లోకంలో అందుకని ప్రసిద్ధమే ఇక్కడ అసత్ పదార్థం కూడా ప్రసిద్ధమే ఉంది మరియు సద్ అసత్ రూప ఉభయము ఇది కూడా ప్రసిద్ధముంది ఎక్కడుంది స్వామి సద్రూపము అసద్రూపము రెండు ఒక ఒక చోట ఉండటం ఎక్కడ ప్రసిద్ధం ఉంది అంటే అలా మనకు అనుభవాలు కనపడుతున్నాయి చూడండి విచారం చేయండి ఇప్పుడు నపుంసకుడు ఉన్నాడు ఇతడు స్త్రీయా కాదు పురుషుడా కాదు ఉభయ రూపం ప్రసిద్ధం ఉందా లేదా ఉంది అట్లే ఇప్పుడు మన శరీరం నుంచి ఈ నఖములు ఉత్పన్నమవుతున్నాయి గోర్లు ఉత్పన్నమవుతున్నాయి కదా ఈ ఈ గోర్లు ఈ నఖములు ఇవేమి జడమా ఘటాదుల గటము మనం తయారు చేసినాం పెట్టినాం ఒక చోట పెట్టాము అది రోజంతా రోజంతా పెరుగుతుందా ఘటము నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టు ఎట్లుండదు అట్లే ఉంటుంది దానిలో వృద్ధి అనేది కనపడదు మనం కానీ ఈ గోర్లు ఇవి దిన జనం దిన వృద్ధి అవుతూ ఉంటాయి అందువల్ల వీటిని జడమందామా కేటాదు వల్లే జడము కాదు ఇవి వృద్ధి అవుతూ ఉన్నాయి కొన్ని చేతనం వీటిలో స్పూర్తి లేదు జ్ఞానం లేదు వీటికి అందుకని వీటికి జడము అనడానికి వస్తలేదు చేతనము అనడానికి వస్తలేదు ఉభయ రూపం ఉన్నాయా లేదా ఉభయ రూపం ఉంది జడ రూపం ఉన్నది చేతన రూపం ఉన్నది ఉభయ రూపం ఉన్నది హరణ్య కసప్పుడు వరం కోరుకున్నప్పుడు నేను ఏ పశువుతో చావకూడదు లేదా మనుష్యునితోని చావకూడదు అని వరం కోరుకున్నాడు అప్పుడు భగవంతుడు యుక్తిని పన్నాడు భగవంతుని యొక్క అవతారం నృసింహ అవతారం ఏదైతే ఉందో అది మనుష్య శరీరం అందామా కాదు పోని పశు శరీరం అందామా కాదు ఉభయాత్మకం ఉంది అందుకని ఈ ఉభయ రూపమైనటువంటి వస్తువులు కూడా మనకు లోకంలో అక్కడక్కడ ప్రసిద్ధం ఉన్నాయి అట్లే సదసత్ విలక్షణమైనటువంటి పదార్థాలు లోకంలో ప్రసిద్ధం ఉన్నాయి ఏవి అంటే అనిర్వచనీయమైనటువంటి పదార్థాలు రజు సర్పము శుక్తి రజితము స్వప్న ప్రపంచము మృగజలము ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అనిర్వచనీయములు సదసద్విలక్షణములు సద్రూపము కంటే విలక్షణము అసద్రూపం కంటే విలక్షణం అది సత్వ అనడానికి రాదు అసత్వం అనడానికి రాదు విలక్షణమైనటువంటి స్వరూపం అనిర్వచనీయ రూపం బట్ ఈ విధంగా సద్రూప వస్తువు అసద్రూప వస్తువు సదసద్ ఉభయ రూప వస్తువు సదసద్ విలక్షణమైనటువంటి వస్తువు లోకంలో ప్రసిద్ధం ఉంది కాని ఈ నాలుగు ప్రకారాల పంచమ ప్రకారం ఇంకొకటి వస్తువు ఎక్కడా ప్రసిద్ధం లేదు మరి అప్రసిద్ధమైనటువంటి వస్తువు యొక్క అభిలాష పురుషుని కన్నా కలుగుతుందా చెప్పండి పురుషార్థం దేనికంటారు సర్వై పురుషై అర్థతే పురుషార్థ సకల పురుషుల చేత కోరబడేది అభిలషింపబడేది పురుషార్థమన పడుతుంది మరి నాలుగు ప్రకారాల కంటే పంచమ ప్రకారమైనటువంటిది ఎక్కడ ప్రసిద్ధం లేదు కాబట్టి అప్రసిద్ధమైనది ఏ ఎవరికి కూడా విషయం కాదు దాన్ని ఎవరు కోరరు అందువల్ల పురుషార్థ హాని కలుగుతుంది అసలు పురుషార్థమే సిద్ధించదు మోక్షమే సిద్ధించదు పంచమ ప్రకారాన్ని అని పండిట్ పండిత్ పీతాంబర్జీ వారు ఈ పంచమ ప్రకారము అని ఏ కల్పితం యొక్క నివృత్తిని చెప్పారో ఆనంద బోధాచారులు అది అసమీచీనం ఉన్నది అయోగ్యం ఉన్నది అని చెప్పాడు అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం సూక్ష్మంగా విచారం చేస్తూ ఆ పంచమ ప్రకారాన్ని నిరాకరణ చేశాడు అది సమీచీనం కాదని చెప్పాడు చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటి పక్షంలోకి వచ్చే విచారం చేస్తున్నాడు ఈ కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపం ఉంటుంది ఇది సిద్ధాంత పక్షం సరే అయితే ఈ కల్పితం యొక్క నివృత్తి ఏదైతే అధిష్టాన రూపం చెప్పుకుంటున్నామో ఈ అధిష్టాన రూపమైనటువంటి నివృత్తి అజ్ఞాత అధిష్టాన రూపం అంటారా లేదా జ్ఞాత అధిష్టాన రూపం అంటారా అని ఇట్లా వికల్పాలు చేయబడ్డాయి అధిష్టానము జ్ఞాతము అజ్ఞాతము రెండు ప్రకారాలుగా ఉంటుంది ఈ దేహాదిక ప్రపంచమంతా కూడా అధ్యస్థమే కదా ఈ అధ్యస్థమైనటువంటి దేహాదిక ప్రపంచంతో తాదాత్మాపన్నుడైనప్పుడు అధిష్టాన జ్ఞానం అయితే లేదు కదా ఇప్పుడు ఆ అధిష్టానం లేకుండానే అయితే ఉండదు నిరధిష్టాన విభ్రాంతే కోప్య సిద్ధ అన్నట్టు మనం తృతీపంలో చెప్పుకుంటూ వచ్చాము అయితే ఉండి తీరాలి మరి దేహాదిక ప్రపంచం అంతా అధ్యస్థం ఉన్నప్పుడు దీనికి అధిష్టానం పరబ్రహ్మమే మరి ఇప్పుడు పరబ్రహ్మ రూప అధిష్టానం జ్ఞాతమా అజ్ఞాతమా అజ్ఞాతం ఉన్నది మా అజ్ఞాత రూప అధిష్టాన రూపమే ఈ కల్పితం యొక్క నివృత్తి అంటావా అని అంటే అక్కడ ఒక పెద్ద ఆపత్తి వస్తుంది ఏమనంటే ప్రయత్నం లేకుండానే అందరు కూడా ముక్తులు కావాలనేటువంటి ఆపత్తి వస్తుంది ఈ శ్రవణ మన నిరుద్యాసన రూప విచారం చేసి విచారం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానం చేత అజ్ఞానాన్ని నష్టం చేసుకోవాలి అప్పుడు తత్కార్యమైనటువంటి విద్యా అధిక ప్రపంచంతో సహితంగా ఆ విధంగా ఆ విద్య నివృత్తం అవుతుంది ఇదంత ప్రక్రియ అక్కర్లేదు అజ్ఞాత అధిష్టాన రూపం ఒప్పుకున్నట్లయితే ఎవరికి కూడా అధిష్టానాన్ని తెలుసుకోకుండానే అధిష్టాన జ్ఞానం లేకుండానే అందరు ముక్తులు కావాలి అనేటువంటి ఆపత్తి వస్తుంది పోని ఈ ఆపత్తి వస్తుంది కదా అని చెప్పి ఆపత్తి నుండి బయటపడడానికి జ్ఞాత అధిష్టాన రూపము నివృత్తి అనంటే కల్పితం యొక్క నివృత్తి జ్ఞాత అధిష్టాన రూపము అని ఒప్పుకున్నట్లయితే విదేహం యొక్క దశలో బ్రహ్మమునందు ఈ జ్ఞాతత్వం అనంటే జ్ఞానానికి విషయత్వం అనే ధర్మము ఉండదు జ్ఞాతత్వ విశిష్ట రూపము కల్పితం నివృత్తి అనంటే అంటే జ్ఞాత అధిష్టాన రూపం జ్ఞాతం అన్నప్పుడు తెలియబడింది అని అర్థము తెలియబడింది అంటే జ్ఞానానికి విషయమైంది అని అర్థం మరి జ్ఞానానికి విషయమైనటువంటి ఆ అధిష్టానం జ్ఞాతత్వం అనేది ఒకటి ధర్మము ఉంటుంది ఏ విధంగా ఒక కుటుీపంలో మనం చెప్పుకుంటూ వచ్చాం కదా అజ్ఞాన కాలంలో ఘటము అది ఆవృతముంది అన్నప్పుడు ఘటం పట్ల అజ్ఞానం ఉంది ఆ అజ్ఞానం ఉన్నదన్నప్పుడు ఆ ఘటములో అజ్ఞాతత్వం అనే ఒక ధర్మం ఉంది అజ్ఞాతఘట అన్నప్పుడు ఆ ఘటం నందు జ్ఞాతత్వ ధర్మం ఉత్పన్నమైంది అంటే జ్ఞాతమన్నా అజ్ఞాతమన్నా దాంతో పాటు అజ్ఞాతత్వము జ్ఞాతత్వం అనే ఒక కూడా ఒప్పుకోవాలి ఏ విధంగా ఘటము అన్నప్పుడు ఘటము శుద్ధ ఘటం తెలియబడదు ఘటత్వ విశిష్ట ఘటము తెలియబడుతుంది మనకు ఎందుకంటే ఘటం అన్నప్పుడు ఉంటుంది అక్కడ ఎందుకంటే ఈ ఘటత్వం జాతిని ఎందుకు ఒప్పుకుంటున్నాం అనంటే ఇతరమైన పటాదుల నుంచి వేరు వేరుగా చెప్పుకోవడానికి ఆ ఘటత్వం ఇతర పటాల నుంచి ఘటమును వేరు చేసి చూపెడుతుంది గటత్వం వ్యవర్తకం ఉంటుంది అందుకోసం ఘటత్వాన్ని స్వీకరించాలి ఘటం అన్నప్పుడు ఘటత్వం ఉండదు అంతఃకరణం లేకపోతే అంతఃకరణ పరిణామాత్మకమైనటువంటి అహ్రహ్మజమైనటువంటి వృత్తి రూప జ్ఞానం ఉంటుందా ఉండదు మరి జ్ఞానం లేకపోతే జ్ఞాతత్వం కూడా ఉండదు జ్ఞానజన్య ప్రకటతాకు జ్ఞాతత్వకు అయ్యాయి జ్ఞానం ఉంటేనే జ్ఞానజన్యమైన ప్రాకట్యం ఉంటుంది జ్ఞానం లేకపోతే జ్ఞానజన్య ప్రాకట్యం లేదు జ్ఞాతత్వం లేదు అందుకని విధేయ కైవల్యంలో జ్ఞాతత్వం లేదు అందుకని జ్ఞాతత్వ విశిష్టమైనటువంటి అధిష్టాన రూపం అని అంటే అక్కడ జ్ఞాతత్వ ధర్మం యొక్క అభావం ఉన్నది అందువల్ల మోక్షం అనేటువంటి పరమ పురుషార్థం అనేది అక్కడ అభావం ఉంది అధిష్టాన రూపమే అంటున్నాం కదా కల్పితం నివృత్తి అంటే మోక్షము ఆ మోక్షము జ్ఞాత అధిష్టాన రూపం అని అంటే అప్పుడు జ్ఞాత అధిష్టానం లేదు అక్కడ జ్ఞానమే లేకపోతే జ్ఞాతత్వం ఎక్కడ ఉంటుంది అందుకని ఆ జ్ఞాత అధిష్టాన రూపము కల్పితం యొక్క నివృత్తి అదంటేనే మోక్షం అని అంటే ఆ జ్ఞాత అక్కడ లేదు జ్ఞాతత్వం లేదు అందుకని జ్ఞాత రూప కల్పిత నివృత్తి కూడా అక్కడ లేదు మోక్షం కూడా లేదు అనేటువంటి ఆపత్తి చూపెట్టాడు విధేయ జ్ఞాతత్వ రూప ధర్మం అభావం జ్ఞాతత్వ విశిష్టమైనటువంటి కల్పిత నివృత్తి లేదు అక్కడ అజ్ఞాతత్వం అజ్ఞాతత్వ విశిష్ట అధిష్టాన రూపం దాంట్లో ఎవరికి కూడా విచారం లేకుండానే మోక్షం కలగాలి అనేటువంటి ఆపత్తి వస్తుంది రెండు కూడా సంభవించు మరి ఇక్కడ వ్యవస్థ ఏమిటి అంటే ఏ జ్ఞాతత్వం అయితే మనం చెప్పుకుంటున్నామో ఈ జ్ఞాతత్వము అధిష్టానమునకు విశేషణమా ఉపాధియా లేదా ఉపలక్షణమా అని ఈ విధంగా విచారం చేయవలసి ఉంటుంది విశేషణం ఎట్లా ఉంటుంది అని అంటే కార్య అన్వయత్వే స్థతి వ్యావార్థకత్వ స్థితి వర్తమానత్వం విశేషణం విశేషణం అంటే కార్యంలో అన్వయమై అనుశ్చితమై ఉంటుంది మరియు ఇతరం నుండి అది ఆ విశేషణము దేన్ని ఆశ్రయించుకొని ఉందో దేనితో సంబద్ధమై ఉందో ఆ వస్తువును ఇతరం నుండి వేరు చేసి మరియు వర్తమానం విద్యమానమే ఉంటుంది ఎప్పుడైతే అది వేరు చేసి చూపెడుతుందో ఆ కాలంలో అది అక్కడ ఉంటుంది ఆ వస్తువునందు ఉదాహరణకు నీలముత్పలం అన్నామనుకోండి ముత్పలం అంటే కమలం పువ్వు ఈ కమలం పుష్పమునందు నీలి ఉంది నీల ముత్ఫలం నీలివర్ణము ఉంది ఈ నీలి ఈ పుష్పానికి విశేషణ మనపడుతుంది ఎందుకు పుష్పము అనేటువంటి అన్వయించి ఉంది ఈ నీలం వేరు చేయడానికి రాదు పుష్పం నుండి పుష్పంలో అనుశ్యూతమై అనువయమై ఉంది ఎందుకంటే నీలమైనటువంటి గుణము పుష్పమైనటువంటి ద్రవ్యము గుణి గుణ సమయ సంబంధం అంటే నిత్య సంబంధమే ఉంటుంది వేరు చేయడానికి రాదు అందువల్ల కార్య సతి కార్యమైనటువంటి పుష్పంలో అన్వయించి అనుశితమై ఉంది ఈ నీలమనేటువంటి గుణం మరియు ఇతర పుష్పాల నుండి వేరు చేసి చూపెడుతుంది ఇది శ్వేతపుష్పము కాదు రక్త పుష్పము కాదు ఇతరమైనటువంటి ఏ పుష్పాలు కాదు ఇది నీల నీల రంగు కలిగినటువంటి కమలం పువ్వు అని ఆ పువ్వును ఇతర పుష్పాల నుండి వేరు చేసి ఎవరు ఆ పుష్పాన్ని ఆ నీల వర్ణమే గుణే అందుకని వ్యావర్తకం కూడా ఉంది మరి అది కార్యంలో అన్వయించి ఇతరం నుండి వ్యావర్తకం చేసినప్పుడు అది విద్యమానమై ఉంది విద్యమానం లేకుండా ఇతరం నుండి వ్యావర్తం చేయడం లే అది విద్యమానం వర్తమానంలో ఉంది అది అందుకని కార్య అనువయత్వ శక్తి వ్యావర్తకత్వ శక్తి విద్యమానత్వం వర్తమానత్వం ఇది విశేషణం యొక్క లక్షణం ఉపాధి ఎట్లా ఉంటుంది అని కార్య అనన్వయత్వ శక్తి వ్యావర్తకత్వ శక్తి వర్తమానత్వం విశేషంగా మేము కార్యంలో అన్వయించి ఉంటుంది ఉపాధి కార్యంలో అన్వయించి ఉండదు కానీ ఉపాధితో కలిసి ఉంటుంది ఇతర వేరియేసి చూపెడుతుంది మరి వర్తమానంలో విద్యమానమే ఉంటుంది ఏ విధంగా కుండలి పురుష అన్నామనుకోండి ఈ పురుషుడు కుండలంలో కలవాడు అన్నప్పుడు ఈ కుండలములు ఏవైతే ఉన్నాయో ఈ పురుషుని యొక్క స్వరూపంలో అనువయించి లేవు పురుషుని యొక్క స్వరూపంలో ఏ విధంగా నీలిరంగు పుష్పములో అనుశ్యూతమై ఆ దూపమై ఎట్లా అట్లా ఉన్నాయా ఈ కుండలాలు లేవు పురుషుని కంటే భిన్న ఎందుకంటే వాటిని వేరు చేయడానికి వస్తుంది కానీ నీలిరంగును పుష్పం నుంచి వేరు చేయడానికి రాదు కానీ కుండలాలను వేరు చేయడానికి వస్తుంది అందుకని పురుషుని స్వరూపంలో అన్వయించి ఉన్నాయి అనుశ్రుతమై ఉన్నాయని చెప్పడానికి రాదు ఎందుకంటే వాటిని వేరు కూడా చేయడానికి వస్తుంది వాటి తీసేయచ్చు కుండలాలను అందుకని పురుషుని కంటే భిన్నంగా ఉండి మరి కుండలాలు లేనటువంటి ఇతర పురుషుల నుండి ఈ కుండలి పురుషుణ్ణి ఆ కుండలాలే చూపెట్టినాయి వేరు చేసి చూపెట్టినాయి కుండలి పురుష అన్నప్పుడు ఆ కుండలాలు ఆ పురుషుణ్ణి ఇతర పురుషుల కంటే వేరు చూపెట్టినాయి మరి విద్యమానం కూడా ఉన్నాయి వర్తమాన దశలో ఉన్నాయి అవి ఉండి వేరు చేసి చూపెడుతున్నాయి అవి లేనప్పుడు చూపెట్టవు ఉండలి కురుచని అందుకని విద్యమానం ఉండాలి అక్కడ అందుకని కార్య అనన్వయత్వే సతి వ్యావార్తకత్వే సతి వర్తమానత్వం ఇది ఉపాధి యొక్క లక్షణం మరి ఉపలక్షణం ఉంటుందో కాదా చిత్త సతి కార్య అనన్వయత్వే సతీ వ్యావార్తకత్వం ఉపలక్షణత్వం ఏ విధంగా కాకోయం దేవదత్త అని ప్రసిద్ధ దృష్టాంతం ఒక దేవదత్తుని ఇంటి పైన కాకి వాలింది కాకి కూర్చుని ఉంది ఆ దేవదత్తుని ఇంటికి పోయి ఆ దేవదత్తుని కలుసుకోవాలని అతని యొక్క మిత్రుడు ఆ కొత్తగా ఆ ఊరికొచ్చాడు దేవదత్తుని గృహం అతనికి తెలియదు కాని ఆ గ్రామ పురుషుణ్ణి ఒక అయ్యా దేవదత్తుని ఇల్లు ఎక్కడుంటది అని అడిగినాడు ఆ దేవదత్తుని యొక్క మిత్రుడు ఆ గ్రామస్థ పురుషుడో చెప్పినాడు అగో ఆ కాకి వాలిన ఆ ఇల్లే దేవదత్తుంది అని చూపెట్టాడు చూసి అడుగు గుర్తు పెట్టుకున్నాడు ఈ దేవదత్తుని మిత్రుడు సరే అని ఆ దేవదత్తుని గృహం వైపుకు వెళ్ళిపోయాడు అది తీరా అతడు ఆ దేవదత్తుని గృహం దగ్గరికి వెళ్లేసరికి అక్కడ కాకి లేదు అది ఇతడు వచ్చేసరికి అది ఎప్పుడు ఎగిరిపోయింది కాని ఇప్పుడు ఇది దేవదత్తుని ఇల్లే అని గుర్తించాడా లేదా కాకి లేనప్పుడు కూడా ఇది దేవదత్తుని ఇళ్ళని గుర్తించాడు ఎలా గుర్తించగలిగాడు అంటే ఆ కాకే ఈ దేవదత్తుని ఇల్లను ఇతర ఇండ్ల నుంచి వేరు చేసి చూపెట్టింది కానీ ఇప్పుడు విద్యమానం లేదు మరియు ఇల్లు అనే కార్యంలో అనుశితమై ఉండదు కార్య అనన్వయత్వ సతి మరియు అవర్తమానత్వ సతి వర్తమానంలో ఇప్పుడు కూడా లేదది అది అందుకని ఇవి శాస్త్రంలో ఈ విశేషణము ఉపాధి ఉపలక్షణం అనే శబ్దాలు తరచుగా వస్తూ ఉంటాయి వీటిని బాగా తెలుసుకొని మననం చేసుకుని పెట్టుకోవాలి మళ్ళీ చెప్తాను ఒకదాని లక్షణం మంచి జ్ఞాపకం పెట్టుకోండి కార్య అన్వయత్వే వర్తమానత్వం విశేషణత్వం కార్య అనన్వయత్వే వర్తమానత్వం ఇది ఉపాధి యొక్క లక్షణం కాదాచిత్కత్వే సతి కార్య అనన్వయత్వే సతీ వ్యావార్తకత్వం ఉపలక్షణత్వం ఇది ఉపలక్షణం యొక్క లక్షణం ఈ లక్షణాలు బాగా కంఠస్థం చేసుకుని పెట్టుకోవాలి సరే ఇప్పుడు విశేషణం అంటే తెలుసుకున్నాము ఉపాధి అంటే తెలుసుకున్నాము ఉపలక్షణం అంటే తెలుసుకున్నాము ఇప్పుడు ఈ జ్ఞాతత్వ ధర్మం ఏదైతే ఉందో ఈ ధర్మము అధిష్టానానికి విశేషణమా ఉపాధియా ఉపలక్షణమా అజ్ఞాతత్వ విశిష్ట అధిష్టాన రూప కల్పితం యొక్క నివృత్తి చెప్పుకుంటే అక్కడ అధిష్టాన జ్ఞానం లేకుండానే అందరు ముక్తులు కావాలనేటువంటి ఆపత్తి వచ్చింది అది ఆ మనకు యోగ్యం కాదు అజ్ఞాతత్వ విశిష్ట అధిష్టాన రూపమే కల్పితం యొక్క నివృత్తి అని చెప్పాలి మరి ఇప్పుడు ఈ జ్ఞాతత్వం ధర్మము అధిష్టానానికి విశేషణమా ఉపాధియా ఉపలక్షణమా అని విచారించినప్పుడు ఒకవేళ విశేషణ పక్షాన్ని మనం స్వీకరించాము అనుకోండి ఆ విశేషణం ఎలా ఉంటుంది ఆ విశేషణము దేని ఎందుపంలో అనుశితమై ఉంటుంది మరి ఇప్పుడు అధిష్టాన బ్రహ్మమునందు జ్ఞాతత్వం అనేటువంటిది అనుశితమై ఉంటుందా ఎందుకంటే విధే కైవల్యంలో అధిష్టాన రూప బ్రహ్మం అయితే ఉంది కానీ ఈ కల్పిత నివృత్తి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది జ్ఞాత అధిష్టానము అంటే ఇప్పుడు ఆ జ్ఞానమే లేదు జ్ఞానమే లేకపోతే జ్ఞాతత్వమే లేదు అన్నప్పుడు అక్కడ వర్తమానం లేదు వర్తమానం ఉండాలి కదా విశేషణము వర్తమానం లేదు విధేయ కైవల్యంలో జ్ఞాతత్వ ధర్మం లేదు వర్తమానమై ఉండాలే లేదు అందుకని విశేషణం చెప్పడానికి రాదు ఉపాధిని కూడా చెప్పడానికి రాదు ఎందుకంటే వర్తమానం లేదు అక్కడ జ్ఞాతత్వ ధర్మం లేదు ఇప్పుడు విధేయ అంతఃకరణం అంటే అంతఃకరణం వృత్తాత్మకంగా జ్ఞానం ఉంటుంది జ్ఞానం అంటే జ్ఞాతత్వ ధర్మం ఉంటుంది ఆ జ్ఞానమే లేదు జ్ఞాతత్వ ధర్మం లేదు అందుకని విశేషణము లేదు ఉపాధి లేదు మరే ఉపలక్షణమే చెప్పుకోవాలి ఉపలక్షణం ఎట్లా ఉంటుంది ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు అందుకని జ్ఞాతత్వ ధర్మం ఏదైతే ఉందో అది ఉపలక్షణ విధయ ఉపలక్షణ రూపం చేత అధిష్టానం ఉంది అని తెలుసుకోవాలి అంటే వర్తమానం లేదు కాని ఇతర అజ్ఞాత విశిష్టమైనటువంటి బ్రహ్మముల నుండి అంటే అజ్ఞానులలో ఏదైతే బ్రహ్మ చైతన్యం ఉందో అధిష్టాన రూపంలో ఆ అజ్ఞానులలో ఉన్నటువంటి ఏ అధిష్టాన రూపం బ్రహ్మచైతన్యమునో దాని నుండి ఈ జ్ఞాని యొక్క స్వరూపాన్ని జ్ఞాతత్వ విశిష్టమైనటువంటి అధిష్టానాన్ని వేరు చేసి చూపెడుతుంది ఈ ఉపలక్షణమైనటువంటి జ్ఞాతత్వ ధర్మమే వర్తమానం లేకున్నా గాని పూర్వం కదా జీవన్ముక్త దశలో ఆ జీవన్ముక్త దశలో ఉంది కాని ఇప్పుడు లేదు ఏ విధంగా ఆ దేవదత్తుని ఇంటిపైన కాకి ఇతడు చూసినప్పుడు ఉంది కానీ తీరా దగ్గరికి వెళితే అంటే ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదు లేకున్నా గానీ అదే ఆ ఇళ్లను ఇతర ఇళ్ళ నుంచి వేరు చేసి చూపెట్టింది కాకి అది ఉపలక్షణం అట్లే ఈ జ్ఞాతత్వ ధరము ఇతడు జీవించి ఉన్నప్పుడు జీవన్ముక్త అవస్థ ఇతడు జ్ఞాని పురుషుడు అని ఇతరు అజ్ఞాన విశిష్టమైనటువంటి బ్రహ్మల నుంచి వేరు చేసి ఆ జ్ఞాతత్వ ధర్మము జీవన్ముక్త దశలో వేరు చేసి చూపెట్టింది ఆ జీవన్ముక్త దశలో ఇతర అజ్ఞాత బ్రహ్మల నుండి వేరు చేసి చూపెట్టినటువంటి ఆ జ్ఞాతత్వ ధర్మమే విధేయ కైవల్యంలో స్వయంగా అది లేకున్నప్పటి కూడా ఆ జ్ఞాతత్వ ఇతర అజ్ఞాన విశిష్టమైనటువంటి బ్రహ్మల నుంచి వేరు చేసి చూపెట్టింది అందుకని విధేయ కైవల్యంలో జ్ఞాతత్వ ధర్మం లేకున్నా గాని ఉపలక్షణ రూపం చేత ఇతర బ్రహ్మల నుండి వేరు చేసి చూపెడుతుంది అందుకని జ్ఞాతత్వ విశిష్టమైనటువంటి అధిష్టాన రూప నివృత్తి ఏది ఈ కల్పితం యొక్క అని ఈ విధంగా చెప్పుకున్నట్లయితే వ్యవస్థ అవుతుంది అందుకని ఇది కల్పితం యొక్క నివృత్తి రూపమే అని ఈ విధంగా చెప్పుకున్న పక్షంలో ఉపలక్షణ రూపం లోపల ధర్మాన్ని చెప్పుకోవాలి ఒకవేళ ఇక్కడ ఈ కల్పితం యొక్క అధిష్టాన రూపం కాదు అధిష్టానం కంటే భిన్నంగానే ఉంటుంది అని ఒకవేళ ఎవరైనా ఆగ్రహం చేశారనుకో ఇప్పుడు మనం చెప్పుకుని వచ్చిన ప్రకారంగా న్యాయమకరందకారులు ఆనంద బోధాచారులు ఏమని కంటే భిన్నంగా ఉంటుంది కల్పితం యొక్క నివృత్తి అన్నాడు అప్పుడు కూడా ఏమి ఆపత్తి రాదు ఎందుకనంటే ఈ కల్పితము ఏదైతే ఉందో అజ్ఞానం అజ్ఞాన కార్యం కానీ కల్పితం కల్పితం అంటే అనిర్వచనీయ రూపం కదా ఇది అనిర్వచనీయం ఈ అనిర్వచనీయ రూపమైనటువంటి ఈ కల్పితం యొక్క నివృత్తి కూడా అనిర్వచనీయమే ఉంటుంది ఈ పంచమ ప్రకారాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరమేమీ లేదు అనిర్వచనీయమంటే సదసద్ విలక్షణ రూపమే ఉంటుంది అందువల్ల పంచమ ప్రకారాన్ని ఒప్పుకోవాల్సినటువంటి ఆపత్తి లేదు ఆపేక్ష లేదు నివృత్తి అంటే ధ్వంసం ఆ ధ్వంసంను న్యాయమతంలో అనంత అభావ రూపం అని ఒప్పుకుంటారు ఎందుకంటే ధ్వంసం ఏదైతే ఉంటుందో అది సాది అనంతం ఉంటుంది ధ్వంసము ఉత్పన్నమవుతుంది కదా కానీ అది అభావ రూపం ఉంటుంది అనంత అభావం అదిగా మళ్ళీ ఎప్పుడు ఉత్పన్నం కాదు ధ్వంసం మళ్ళీ ఉత్పన్నం కాదు ధ్వంసం ధ్వంసం అంతే అనంతం అంతే సాది ఉంది అనంతం ఉంది ఆ ధ్వంసానికి అంతం లేదు అంటే ఆ ధ్వంసం అంతమయ్యి మళ్లీ ఉత్పన్నం అయితది అనేటువంటి ఆపత్తి లేదు అది ధ్వంసం ఏందంటే ధ్వంసమే అంతేగా ఉత్పన్నమైంది అనంతం ఉంది అందుకని సాది అనంతము ధ్వంసం ప్రధ్వంసభావం ఇది న్యాయమతంలో కానీ సిద్ధాంత అది ఇష్టం లేదు అభావ రూపం కాదు ధ్వంసం భావ రూపమే ఎందుకంటే యాసకము చెప్పాడు కదా షడ్భావ వికారాలు చెప్పేటప్పుడు జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశతి అని ఈ ఆరు భావ వికారాలు చెప్పాడు ఇప్పుడు శరీరము జాయతే పుడుతుంది అస్థి ఉంటుంది వర్ధతే పెరుగుతుంది విపరిణమతే పరిణామాన్ని పొందుతుంది అపక్షీయతే మళ్ళీ వృద్ధాప్యాన్ని పొందుతుంది వినశ్యతి మరణిస్తుంది ఈ ఆరు భావ వికారాలుగా చెప్పాడు యాస్కము అని నిరుక్తంలో అందుకని ఈ ంసము కూడా క్షణకాలము భావరూపమే ఉంటుంది అభావ రూపం కాదు క్షణకాలం భావరూపమే ఉంటుంది ద్వితీయది క్షణాల్లో అది అభావ రూపం ఉంటుంది అది అనంతమే అందువల్ల కల్పితం యొక్క నివృత్తి అభావ రూపం కాదు భావ రూపమే అంటే అధిష్టాన రూపమే ఉంటుంది తర్వాత అందుకే చెప్పాడు ఇక్కడ సో ధ్వంస క్షణిక భావరూపు హై సో జ్ఞానసే ఉత్తర ఏక ఏకక్షణ రహే హే జ్ఞానం కలిగిన తర్వాత ఈ కల్పితం యొక్క ధ్వంసం అవుతుంది కదా అజ్ఞాన తత్కార్యమైనటువంటి కల్పితం యొక్క ధ్వంసం అవుతుంది కదా అది జ్ఞానము ఉత్పన్నమైనటువంటి క్షణములో అది విద్యమానం ఉంటుంది భావరూపం ఉంటుంది ఒక క్షణం జ్ఞానసే ఉత్తర కాలం ఏకక్షణ రహే హే పీచేతీస్ నివృత్తిగా అత్యంత అభావే ఆ తర్వాత ద్వితీయది క్షణాల్లో దాని అత్యంత అభావం అవుతుంది ఆ అత్యంత భావము బ్రహ్మ రూపమే ఉంటుంది అందుకని ఇక్కడ కల్పితం యొక్క నివృత్తి అధిష్టానం కంటే భిన్నమని ఒప్పుకున్నట్లయితే ద్వైతాపత్తి వస్తుంది శంక ప్రాప్తం ఆ ద్వైతాపత్తి ఏమీ రాదు ఎందుకంటే అది అధిష్టాన రూపమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అజ్ఞాన తత్కార్య రూప కల్పితం యొక్క నివృత్తి అధిష్టాన రూపమే పరమాత్మ ఏవ అవశిషతే పరమాత్మ రూపం చేత అవశిష్టమై ఉంటుంది మాయా వినష్టాయా స్వయమేవ అవశిషతే మాయ నష్టమైపోయిన తర్వాత స్వయంగా తానే ఉంటాడు అంటే అధిష్టాన రూపంలో ఉండుటే ఇది స్వరూపస్థితి ఈ స్వరూప స్థితి అంటేనే కల్పితం యొక్క నివృత్తి రూపమైనటువంటి మోక్షం అందుకని మాయా నష్టమైపోతుంది స్వరూపం చేత అవస్థానమై ఉంటాడు అని చెప్పుట ఇది మోక్షము కంటే భిన్నం కాదు స్వరూప అవస్థితి అంటేనే మోక్షం ఈ మోక్షము సాది ఉన్నది ఉత్పన్నమైంది ఇప్పుడు కల్పితం యొక్క నివృత్తి జ్ఞానం చేత జన్యం అది సాది ఉన్నది ఆ కల్పితం నివృత్తి అధిష్టాన రూపము అన్నప్పుడు బ్రహ్మ రూపమే అన్నప్పుడు బ్రహ్మం అనంతం ఉన్నది ఈ మోక్షము సాది అనంతం ఉన్నది సిద్ధాంత పక్షంలో సాది అనంతం మోక్షము అని స్వీకరించబడింది ఇది స్వరూప అవస్థితి రూపమయ్యే ఉంటుంది బంధం యొక్క నివృత్తి కల్పితం యొక్క నివృత్తి అందుకని స్వరూప అవస్థితి అంటేనే మోక్షము అని శ్లోకార్థం ఇక్కడ వ్యాఖ్యానం ఉంది బాగా మరణం చేయండి నాలుగు శ్లోకాల వరకు తెలుసుకున్నాము మిగతా విషయాన్ని రేపటి నుంచి తెలుసుకున్నాము హరి ఓం తో సహనాభవ సోనస్ సహ వీర్యం గరవావహే తేజస్వినస్తు మా విషావహై ఓ శాంతి శాంతి శాంతి